జత్ర స్థిరైరంగై స్పృష్ యశేమదే వం యదాయ స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన ఊషా విశ్వేదా స్వస్తి నస్తా అనిష్టమే స్వస్తి నో బృహస్పతి ఓం శాంతి శాంతి శాంతి కోట్యశ్చత్ర ఏతూ గ్రహైర్యాం సదావృత భగవారస్పృష్ట సర్వదృక్ మనం గ్రహాల గురించి చూస్తున్నాం అంటే భగవాన్ బుద్ధ గ్రహైరావృత బుద్ధ భగవానుడు బుద్ధ భగవానుడు అంటే వీడే వీడే బుద్ధుడు వీడు స్వరూపం ఆత్మ పరమాత్మయే కనుక వీడే బుద్ధ భగవానుడు అయితే ఈ బుద్ధ భగవానుడికి గ్రహాలు పట్టేసే గ్రహై రావృత గ్రహాలు పట్టేయన్నా గ్రహణం పట్టిందన్నా వెరీ క్లోజ్ టు ఈచ్ సిమిలర్ వెరీ సిమిలర్ టు ఈచ్ గ్రహైరావృత సో ఈ గ్రహాలు ఎలా ఉంటాయని చెప్పమంటారా ఒక పండిత సమావేశం జరిగింది జరిగిందని చెప్తున్నాను ఈ పండిత సమావేశాన్ని ఒక పీఠాధిపతి నిర్వహించారు పండితులందరినీ పిలిచి పీఠాధిపతి ఒకటి నిర్వహించారు నిర్వహించి ఆ సమావేశంలో చర్చనీయాంశం ఏమంటే భాగ భారతంలోనో భాగవతంలోనో లేకపోతే శివపురాణంలోనో ఏదో ఒక పురాణంలో భూమి భూమికి పైన సూర్యుడు ఆ పైన చంద్రుడు అని చెప్పారు అలా ఉంది సూర్యుడు గ్రహం చంద్రుడు నక్షత్రాధిపతి మీరు ఉంటారు చంద్రుడు నక్షత్రాలకు అధిపతి అని వింటూ సూర్యుడు గ్రహం సూర్యుడు గ్రహం ఎలా ఉంది మాట చంద్రుడు నక్షత్రాధిపతి కాబట్టి భూమి భూమికి పైన సూర్యుడు ఆ పైన చంద్రుడు అది కదా మన పురాణం చెప్తోంది మన మన మహర్షులు అలా చెప్తున్నారు మహర్షులు అలా చెప్తున్నారు చూసారా ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందా మహర్షులు అలాగే చెప్పట్లేదు ప్రతి మీరు ప్రతి శ్లోకము మహర్షి అంటుంటే సమస్య వస్తుంది కానీ సో కానీ ఆధునిక కాలంలో వీళ్ళందరూ రివర్సు తలకిందులు చేస్తున్నారు వీళ్ళన్న చంద్రుడు ఇది ఈ చంద్రుడు కాదేమో దీని మీద పండితులందరూ ఏం చేయాలి అని సమావేశం చేశారు పండితులు వచ్చారు యాభై వందలు అరవై వందలు ఆఖరికి వాళ్ళందరూ కలిసి ఏమైనా తీర్మానం ఆ పీఠాధిపతి అధ్యక్షతన ఎప్పుడు పదేళ్ల క్రితం పదేళ్ళు పదేళ్ల క్రితం పదిహేను ఏళ్ల క్రితం తీర్మానం ఏమిటంటే ఈ లెక్క తప్పు భూమి భూమికి సూర్యుడు అనే గ్రహము సూర్యుడికి చంద్రుడు నక్షత్రాధిపతి అని వాళ్ళు తీర్మానం చేశారు ఏమంటారు హౌ డు యూ లైక్ ఇట్ గ్రహం అంటే అలా గ్రహం పట్టేస్తే అలాగే ఉంది ఓపెన్ మైండ్ ఉండదు ఓపెన్నెస్ అనేది లేదు అసలు కాబట్టి ఇది చదివి నాకు కళ్ళు తిరిగేంత పనే సో ఏదో ఒక గ్రహం ఇక్కడ దీంతో రహస్యం ఏంటంటే ఉన్నదాని తెలుసుకుంటా లేదా ఉన్నదాని తెలుసుకోవడానికి బదులుగా ఆ ఉన్నదాని గురించి ఊహాపోహలు చేసుకుని కల్పనలను కల్పించుకుంట ఇవి రెండున్నాయి దీనికి దృష్టాంతాలు చాలా చెప్పచ్చు మీకు ప్రతి మతం నుంచి దృష్టాంతం చెప్పచ్చు ఇప్పుడు క్రైస్ట్ హీ వాజ్ క్రూసిఫైడ్ ఆయన క్రూసిఫై చేశారు ఎవళ్ళు క్రూసిఫై చేశారు రోమన్స్ క్రూసిఫై చేశారు క్రైస్త చరిత్ర చిత్రంగా ఉంటుంది జ్యూస్ అప్పుడు ఉన్నటువంటి ఆర్థడాక్స్ జూస్ ఆయన యొక్క ఆయన్ని క్రూసిఫై చేయాలని వాళ్ళ డిమాండ్ అయితే ఆనాడు రోమన్ ఆర్థడాక్స్ జ్యూస్కి రోమన్స్ వాళ్ళతో దెబ్బలాడకుండగా ఆర్థడాక్స్ జ్యూస్ ని కలుపుకుపోయి వారు రోమన్స్ ఎందుకంటే రోమన్స్ భారతదేశానికి బ్రిటిషర్స్ వచ్చినట్టుగా వాళ్ళు అవుట్ సైడ్ నుంచి వచ్చి పరిపాలన చేస్తున్నారు local community sanu kuda a juice bluish community kabatte mata adipathulu vallato kalisi vallato dabaraadu pettukodanante vallato kalasu undalana avithrayin tote they went along with it he washed off his hands may so in with yeskonan meda katha galave untaru bible christ was crucified roman sikunna samasya totulona christ tote christ has broken their law roman ante law alage law ichu ట్యాక్స్ లాస్ని అతను వైలేట్ చేశాడు దట్ ఈస్ దేర్ ప్రాబ్లం ద్యూస్ ప్రాబ్లం ఏమిటంటే ఫాల్స్ మెసయా అని వచ్చాడు అని మతానికి వ్యతిరేకంగా వచ్చాడని జ్యూస్ ప్రాబ్లం హీ వాజ్ క్రూసిఫైడ్ ఏమండి అక్కడ జరిగిందది అక్కడ ఉన్నది అది అయితే ఇంకా దాని మీద ఊహాపోహలు ఏమిటంటే ఆయన మన పాపాలని కడిగేయటానికి రక్తం చెందించాడు ఆ హవ్ ఇస్ లాక్స్ రక్తం చెందింది దట్ ఈజ్ వాట్ ఈజ్ రక్తం చెందింది ఉన్నదది మన పాపాలను కడిగేయడానికి రక్తం చిందించాడు హావీస్ దాట్ అది ఉన్నదా లేక ఉన్నదాని పట్టించుకోకుండా మీరు చేసిన కల్పనయా ఈ కల్పన మొదలుపెట్టారు గత పదిహేను వందల ఏళ్ళ నుంచో పద్దెనిమిది వందల ఏళ్ళ నుంచో జనాన్ని ఈ కల్పనతో దీంట్లో రెఫ్యూ థింగ్స్ పాపాలను కడిగేయడం అంటే మురికాయ దేవనా కడిగేయడానికి లిక్విడ్ తోటి కడిగేయడానికి కడిగేయాలంటే నీళ్లతోటి కడిగే అడవాలి కానీ రక్తంతో కడిగితే అది పోతుంది అసలు ఏమిటి రక్తంతో కడగడం ఏమిటి ఆయన రక్తంతో మన పాపాలు కడగడం ఏమిటి అసలు మన పాపం ఏమిటి దీస్ ఇస్ ఆల్ ఊహాపోహము దీనికి చేయాలజీ అని పేరు దీని మీద పుస్తకాల మీద పుస్తకాలు ఇంకా ఇప్పుడు కూడా రాస్తున్నారు పుస్తకాలు అమేజింగ్ కదా కాబట్టి ఇది క్రిస్టియన్ ఎగ్జాంపుల్ చెప్పాను హిందూ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పచ్చు సోమినే హిందూ ఎగ్జాంపుల్స్ అంశం కనిపించదు సోమిని థింగ్స్ కనిపించారు ఒక ఆయన పూజ చేస్తున్నాడు ఆ పుష్పం వేసాడు అది కింద పడింది ఎందుకు పడింది గ్రావిటేషన్ వల్ల పడిందనే అనుకోవాలి అక్కడ సరిగ్గా కూర్చోవడానికి సరైన అవకాశం లేక డ్యూ టు గ్రావిటేషన్ పుష్పం కింద పడింది దట్ ఈజ్ వాట్ ఈజ్ దాని మీద ఊహాపోహలు ఏమిటంటే దేవుని నా కోరిక తీర్చేస్తున్నాడు అందుకోసం ఆ పుష్పం అది ఇలాగండి సో టెంకాయలో పువ్వు వస్తే లేకపోతే టెంకాయ కరెక్ట్గా పగిలితే వీడికి పుణ్యం వచ్చేస్తుంది అది వంకర టెంకరగా పగిలితే అది కోరిక తీరలేదు కాబట్టి వాట్ ఈజ్ దాన్ని అర్థం చేసుకోవడం మానేసి మీరు ఒక ఊహ పెట్టి ఆ ఊహ సత్యం అవ్వదు సత్యం అనగా ఏది ఉన్నదో అది సత్యం సత్యానికి డెఫినేషన్ అది ఏది ఉన్నదో అది సత్యమే కాబట్టి మీరు బుద్ధి ద్వారా ఊహలు చేసి ఊహాపోహలు చేసి కల్పనలు చేసుకుంటే అది సత్యం కాదు ఈ అవన్నీ కూడా గ్రహాలే ఈ కల్పనలు ఉన్నాయి చూసారా ఇవి గ్రహాలు ఈ గ్రహాలు ఇలాగే ఉంటాయి ఈ తోటి ఉన్నంత వరకు వీడికి ఆ సత్య వస్తువుని వీడు తెలుసుకోలేడు తర్వాత మీరు ఒక కల్పన చేస్తే ఆ కల్పన నుంచి సెలవలు పొలవలుగా అనేకానేకములైన కల్పనలు పుట్టుకొస్తూ ఉంటారు ఎన్నెన్నో కల్పనలు పుట్టుకొస్తాయి మాట వరసకి ఈశ్వరుడు ఉపనిషత్తుల్లో ఏమన్నారంటే ఈశ్వరుడు సృష్టిస్తాడు పాలిస్తాడు ఉపసంహారం చేస్తాడు అని చెప్పారు మాట వరుసకే ఉపనిషత్తుల్లో అలా చెప్తారు సృష్టించేవాడు బ్రహ్మ పాలించేవాడు విష్ణువు ఉపసంహారం చేసేవాడు రుద్రుడు అని మూడు వేరు వేరు చేసేసారు త్రీ డిఫరెంట్ డైస్ డు మూడు డిపార్ట్మెంట్లు విష్ణువు పాలించేవాడు సరే పాలకుడు ఎలా పాలిస్తాడు ఈ జనాలందరినీ పోషించాలి పోషకుడు కదా ఈ జనాలందరినీ పోషించాలంటే ఏం చేయాలి పంటలు పండించాలి డబ్బు ఇవ్వాలి డబ్బు పంటలు అంతే కదా కాబట్టి డబ్బు విష్ణువు దగ్గర డబ్బు ఉండాలి ఆ డబ్బుకి శ్రీదేవి అని పేరు కావాలి పంటలు ఉండాలి ఆ పంటలకి భూదేవి అని పేరు ఎవడో ఒకడు అన్నాడు కవి ఒక కవి అన్నాడు లక్ష్మీ లక్ష్మి ఉండాలండి లక్ష్మీపత అయి ఉండాలండి అంటారు లక్ష్మీపతి అంటే ఒక డబ్బును కూడా అయ్యి అంతేగాని లక్ష్మీ ఒక యువతికి భర్త ఉండాలని కాదు ఆయన అసలు ఆయన అసలు బాధ్యం ఏంటంటే అవి గోప కూడా కాబట్టి విష్ణు ఆయన పెళ్లి చేసుకుని అక్కడ కూర్చొని ఇదంతా నడిపిస్తున్నాడని అలాగా సో యూ దన్ స్టాప్ లైక్ దా ఆయనకి ఇద్దరు బాధ్యులను మొదలుపెట్టడం ఇంకా అక్కడి నుంచి ఒక ఊహ నుంచి ఇంకో ఊహ దాని నుంచి మరొకటి దాని నుంచి మరొకటి దాని నుంచి మరొకటి అలాగా ఎంతలాగా వెళ్ళిపోతుందంటే అది సో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మానేసి మీరు మీ సొంత కల్పనలో లేకపోతే మరొకళ్ళ కల్పనలో తీసుకుని మీ సొంత కల్పనలు బాగుండదు కాబట్టి మీకు అంత ఓపిక్ కూడా లేదు పీపుల్ ఆర్ లేజీ కల్పన చేయాలంటే ఇప్పుడు వల్ షుడ్ బి యాక్టివ్ అవ్వలేదు అది జుట్టి కొద్దిగా సంస్కృతం అది వచ్చి ఉండాలి వాళ్ళు ఇప్పుడు సంస్కృతం అది చదువుకునే ఒక లేదు కాబట్టి వాడెవడో కల్పించి పెట్టాడో అది పుచ్చేసుకుంటే అయిపోయాయి మన పని మంచి మనం టీవీ చూస్తూ కూర్చో సో ఆ రకంగా కల్పనల మీద కల్పనలు అలా ఊహాపోహల్ని అల్లుకుంటూ పోయి రెండో ఈ ఐడియాస్ ఉన్నాయి చూసారా అవి సత్యము అభవు ఐడియాస్ సత్యం కాదు ఏది ఉన్నదో అది సత్యం వాట్ ఈజ్ తీసు నాట్ వాట్ యూ ఐడియేట్ అబౌట్ ఐడియేషన్ అనే ప్రాసెస్లో మీకు సత్యం అనుభవానికి రాదు ఒక ఐడియా నుంచి ఇంకొక ఐడియా లాగా పెంచుకుంటూ పోతాయి తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఏంటంటే మనిషి సుఖాన్ని శాంతిని కోరుతాడు శాంతి సుఖము ఈ రెండు కావాలి ఈ ఐడియాస్ నుంచి మీకు శాంతి సుఖాలు లభించాలి ఉన్న సత్య ఉన్న వస్తువుని తెలుసుకుని తద్వారా శాంతిని సుఖాన్ని పొందగలుగుతారు కానీ మీరు ఐడియాస్ని వేసేసి ఉన్న వస్తువుని ఐడియాస్ తోటి కప్పిపుచ్చేసి ఎవరూ కూడా శాంతిని సుఖాన్ని పొందలేదు ఇది అధ్య ఉండే పరిస్థితి అది అధ్యాత్మంలోకి వచ్చినట్లయితే నేను అన్నప్పుడు ఫిజికల్ బాడీ ఆ లెవెల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి థింకింగ్ ఫ్యాకల్టీ ఒకటి ఉన్నది మనస్సుతో మనం ఆలోచిస్తూ ఉంటాము సంకల్పాలు పుడుతూ ఉంటాయి సంకల్ప వికల్పాత్మకంగా మనస్సు ఉంటుంది ఈ మనస్సు యొక్క చలనాన్ని మనం చూస్తూ ఉంటాము అక్కడ మనస్సు యొక్క స్థాయిలో ఐడియాస్ మీద ఐడియాస్ అలా పుడుతూ ఉంటాయి ఒకప్పుడు మీ స్వంతం అవుతాయి ఒకప్పుడు ఇంకొకటి పెట్టినవి అవుతాయి మోస్ట్లీ సమాజం నుంచి వస్తాయి ఐడియాస్ కూడా స్వంతంగా అనిపించినవి కూడా కాబట్టి సో ఇన్ దట్ సీట్ ఆఫ్ థాట్స్ ద సీట్ ఆఫ్ ఐడియాస్ ఉచిస్తే మా ఇండ్ అది మీకు సత్యాన్ని ఇవ్వలేదు అది క్వయట్గా ఉంటే మీకు ఆ మనస్సుకు వినకాల సాక్షి చైతన్య రూపంగా ఉండే సత్యది ఆత్మ అనుభవానికి వస్తుంది అది సత్యం ఆ మనస్సు క్వయక్ట్గా ఉంటాయి మనస్సు ప్రశాంతంగా ఉంటాయి మనస్సు అల్లకల్లోలంగా ఉండి భావాల మీద పోతూ ఉంటాయి తద్వారా మీకు ఆ మనస్సులో మనస్సు చేసేటువంటి కల్పనల ప్రవాహం ఏదైతే కలదో దాని ఎందు మీకు సత్యవస్తువు లభించలేదు ఈ విషయాన్ని మనం మరోవరాదు కనుక ఐడియాస్ తోటి యూ షుడ్ నాట్ గో బై ఐడియాస్ యూ షుడ్ గో బై వాట్ ఈస్ నేను ఒక ఆయన్ని చూశాను ఆయన హీస్ వెరీ ఓబీస్ వెరీ ఓబీస్ Obviously obese. And then, I mean, just a matter of, that a sweet dish, he was very nice and good, he was very nice and good, he was very nice and good. He was very nice and good. Very sweet and uh, very sweet dish. So, that uh, I know, Swaparashtra. So, even though somebody said, you, you can't do that. You are an obese person. Atu vanta ahara ni tishkun natla ike. Adhi obese ye kanakkarla. Even miku naapukuda anta arogjyakarapayana ahara ni kakaru. Ketikido ho, sweet chastar and yala chastar ho. Milled rice tishkuni, telalate rice tishkuni. That itself is not worth eating. There itself you should reject it. That you take and cook it thoroughly. Dantlo pipit appa, starchit appa inge on bad dantlo. And you start with that. దన్న దానికి షుగర్ దండిగా వేసేయటం నెయ్యి వేయటం థిక్ పాలు వేయటం వేసి దానికి కాజులు కిస్మిస్లు వేసేయటం వేసేసి దాన్ని ఒక అద్భుతమైన డిష్గా తయారు చేయటం తయారు చేసి దీన్ని నైవేద్యం పెట్టడం నైవేద్యం పెట్టి దీనికి ప్రసాదం పేరు నవ్వు యుగా నాట్ రిజెక్టెడ్ ప్రసాదం అని పేరు నామకరణ హోట చేసేట్టు యుగా నాట్ రిజెక్టెడ్ అండ్ దెన్ గో అన్ కన్షూమింగ్ మేము ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం పెట్టందే తినము అని పైగా అదొకటిక చాలా సెంటిమెంట్ కల్పం ఈస్ డూయింగ్ ఎ మిస్టేక్ సో హీ లుక్ ఎట్ మే ఐ డోల్ యు ఆర్ డూయింగ్ ఎ మిస్టేక్ రేపొద్దున డైబెటీస్ వస్తే శ్రీ మహావిష్ణువు వచ్చి నిన్నేమీ కాపాడడం ఇన్ఫాక్ట్ శ్రీ మహావిష్ణువే పంపిస్తాడు డైబెటీస్ ఎందుకని that is the law made by vishnu he made the law eat more sugar and pay the price of diabetes and ayane jesa law he made the law kabate unna danini telusuko adi satyam you will get happiness out of it shanti mindostundi shanti minchi aanandam ostundi unna darani telusukokundaga daniyindu kalpanale vo chesukuntō aa kalpanala venakkala oka kalpana venakali inko vela kalpana నేను సత్యనారాయణ ప్రసాదంలో పోయి నేను నాకు మీరు భోజనంలో వేయండి భోజనంతో పాటు తీసుకుంటా నాకు స్నాకింగ్ అలవాట్లేదు నాకు ఇది స్నాక్ కాదు నీ ప్రసాదం యూ గివ్ ఇట్ ఇన్ నీ ఫుడ్ కాదు ఇప్పుడే తీసుకోవాలి ఎవరు డిప్పారు బేర్ ఫుడ్ యూ సో యూ టెల్ స్టోరీస్ స్టోరీస్ డూ నాట్ గివ్ యూ దూ సో స్టోరీకి ట్రూత్కి తేడా తెలుసుకోకపోతే లేదా స్టోరీకి అర్థవాదులు అని పేరు మీమాంసకులు జయమిని జయమిని శబరస్వామి మొదలైన మీమాంసకులు వేదల్లో ఉన్న కథలు చూసి వేదల్లో కథలుంటాయి గురు గురు వైవ కథ మొదలవుతుంది ప్రజాపతి రకామయత ప్రజాసృజయేటి స తపోతప్యత సపా అనసృజత ప్రజాపతి గారు ప్రజలను సృష్టించాలని అనుకున్నాడు ఆయన తపస్సు చేశాడు సర్పాలను సృష్టించాడు అని మొదలవుతుంది ఇలాగే ఎన్ని కథలుంటాయి తెలిసిన నాట్ హండ్రెడ్స్ థౌజండ్స్ శబరస్వామి జయమిని మహర్షి కథలన్నీ చూసి తల దిగిలిపోయి ఎడ్రబాబు ఈ ప్రశ్న వేసుకుని వాటికి ఒక పేరు ఒకటి పెట్టారు అర్థవాదలు అని పెట్టారు ఆ ఒక కేటగిరీ ఒకటి క్రియేట్ చేసి ఓ సంచి పెట్టి ఇవన్నీ తీసేళ్ళ సంచిలో అంటే అర్థం ఏంటో తెలిసినా అర్థం వదతి ఆ కథలో ఉన్నది దాని అర్థము కాదు దాని అర్థం వేరే ఉంది ఏమిటో చెప్పండి దాని అర్థం అంటే ఈ ప్రజాపతి రకమైతే సూర్యం ఉంటుంది సరే అప్పుడు మీరు కొంచెం ముందుకు వెళ్తే సో దీక్షితవాదము అనే ఒక మంత్ర ఆయన చూసిన స ఏతం దీక్షితవాదమపశ్యత్ దీక్షితవాదము అనే మంత్రాలు ఉన్నాయి కొన్ని మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలకి దీక్షితవాదము అని పేరు సో ఆ మంత్ర సంఘాన్ని ఆయన దర్శించినాడు మంత్రాలను దర్శిస్తారు ఋషులు మంత్రాన్ని దర్శించాడు తమా ఆ మంత్రాన్ని చెప్పాడు అప్పుడు సృష్టి చేశాడు ఆ సృష్టి సఫలమైనది అని కథ ఓకే ఈ కథకి తాత్పర్యం ఏమిటి ఆ కథకు అర్థం ఆ కథ కాదు అర్థం వేరే ఉంది ఏమిటండా వేరే అర్థం అంటే దీక్షితవాద మంత్రము గొప్పది అంతే పిల్లవాడికి కథ చెప్తారు చంద్రుడికేసి చూస్తూ అన్నం తినేస్తే ఆ చంద్రుడు నీకు వరాలు ఇచ్చేస్తాడు నీకేమో చంద్రుడు నీకు ఇది ఇస్తాడు అది అర్థం అవన్నీ వాడు ఇస్తాడనా చంద్రుడు ఇస్తాడనా నన్న అర్థం ఏంటంటే నువ్వు అన్నం తినేయాలి అని వాళ్ళు ఇదంతా సిస్టమేటిక్గా వాళ్ళు రాసి పెట్టుకున్నారు భూతార్థలా అని ఒక కేటగిరీ వేసుకుని ఇది హిస్టారిక్ కాదు ఇవి ఇలా జరిగాయని మీరు అనుకోవద్దు వాటి తాత్పర్యం అలా జరిగినట్టు కాదు వాటి తాత్పర్యం ఏంటంటే ఆ సందర్భాన్ని బట్టి ఇట్ ఈజ్ ఎల్స్ వే అడిగేదో తాత్పర్యం అని వాళ్ళు వ్యవస్థ చేసి అదంతా విస్మరించి మీరు స్టోరీస్ ఏ యథార్థమని స్వీకరిస్తాము అంటే అది శాస్త్రీయము కాదు వేదం చెప్పినట్టు కాలేదు సైంటిఫిక్ కాలేదు మీ ఊహాపోహలు తప్ప దాంట్లో ఇంకా ఏమీ లేదు కాబట్టి గ్రహములు ఇలాగ ఉంటాయి కనుక బుద్ధి యొక్క స్థాయిలో ఒక ఐడియా దాని నుంచి ఐడియా దాన్ని కాదని మరో ఐడియా ఒకటి ఈ ఐడియా ఉండి ఇది వదిలిపెట్టి ఇంకో లేకపోతే విష్ణు ఐడియా శివ ఐడియా బాగు ప్రతి ఐడియాస్ ఉంటాయి ఈ ఐడియాస్ ఈ ఐడియాస్ని వదిలిపెట్టి ఆ ఐడియాస్లో వాటిని వదిలిపెట్టి వీటిలో ఇవేమీ కాదని మరో సెట్ ఆఫ్ ఐడియాస్ Set of ideas are not going to give you God. They are not going to give you happiness. Manayimoha sahibabha phutoh nainchi tene oshtoh nana. Ibala sahibabha phutoh nainchi tene oshtoh nani lokalni messengers ko nani yekthini polisila arashti jese aagone ovartar. Ayay, you come it? So, it is all a crazy world. Crazy ideas. Crazy ideas. సో ఐడియాస్లో సత్యం ఉండదు దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని మీ ఊహాపోహలు చేసేసి దాంట్లో సత్యం మీకు దొరకదు మీరేం చేయాలంటే ద సీట్ ఆఫ్ ఐడియాస్ని విదిలిపెట్టేయాలి దానికి అతీతంగా ఆత్మచైతన్యము వాట్ ఈజ్ అంటే ఏంటంటే అయామ్ అయాం అన్నది ఉన్నదది అయామ్ ఎఫాదర్ అయా ఏ బ్రాహ్మణ ఆయామ్ దిస్ ఆయా దట్ అదన్నీ కూడా మీ ఐడియాస్ I am is the truth. So, be there. Don't, there ideas that means the idea is the same. Just be. I am means being. Just be. That means the ideas you have to do, and you have to do it. You have to do it. In this situation, you have to do it. You have to do it. This is the topic. దీనికి అవతారిక ఉందాము కీదృపున పరమార్థతత్వం యదవోధాత్ అబాలిష పండితో సో ఇప్పుడు దీనికి అవతారిక ఇహ సో ఈ బాలిషుడు అంటే వివేకము లేని వాడు ఏదో ఒక వాదాన్ని పట్టుకుని రేలాడుతూ ఉంటాడు అస్తని ఒకడు నాస్తి అని ఒకడు ఇవన్నీ కూడా ఐడియాస్ ఆ తత్వాన్ని గురించి ఐడియాస్ పట్టుకుని వెళ్ళడతాడు వీళ్ళు దార్శనికులు కనుక అలా చెప్పాడు దార్శనికులు కాకుండా పౌరాణికులైతే శివపురాణంలోని కథలే కరెక్టు విష్ణు పురాణంలో కథలన్నీ కూడా తప్పు అని ఒక ఐడియా ఒక గ్రూప్ ఒకడు పెట్టుకుంటాడు ఇంకొకడు ఏమైనా పెట్టుకుంటాడు విష్ణు పురాణంలో కథలే కరెక్టు శివపురాణంలో కథలు కరెక్ట్ కాదు విడిపెట్టి ఈ కథలు చిత్రంగా ఉంటాయి నాకు ఇప్పటికే ఆశ్చర్యమే విష్ణు పురాణంలో ఒక కథ ఉంది జ్వరములు రెండు ఉంటాయి విష్ణు జ్వరము శివ జ్వరము జ్వరం అంటే ఫేవర్ ఒక కాలంలో ఏవో ఫేవర్స్ ఉంటాయి కదండి ఆ ఫేవర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇంత పరిజ్ఞానం ఉండేది కాదు ఆ ఫేవర్ వస్తే ఆ ఫేవర్ని ఏదో అమ్మవారు వచ్చిందని లేకపోతే మరిడమ్మ వచ్చిందని ఎవరితో వచ్చినా ఐడియా వాడి అక్కడ వాడేమో ఫేవర్ తోటి గెలగిలాడుతూ ఉంటాడు హండ్రెడ్ అండ్ టూ యో హండ్రెడ్ అండ్ ఉంటాడు దట్ ఈజ్ వాట్ ఈజ్ దాని మీద ఐడియాస్ దాంతో జ్వరాలు జ్వరం అంటే దానికి విష్ణు అని శివ అని రెండు పేర్లు ఈ విష్ణు శివజ్వరం యుద్ధం చేస్తాయి యుద్ధం చేస్తే విష్ణు పురాణం మీరు తీసి విష్ణు జ్వరం నెగ్గుతుంది శివజ్వరం ఓడిపోతుంది అప్పుడు శివజ్వరం ఏం చేస్తుందంటే విష్ణు జ్వరాన్ని శరణాగతి చేసి నన్ను చంపివేయద్దు నన్ను రక్షించు అని ప్రార్థన చేసి ఓ స్థుతి చేస్తుంది శివజ్వరకృత విష్ణు స్థుతి అనో లేకపోతే శివజ్వరకృత విష్ణుజ్వర స్థుతి విష్ణు స్థుతి విష్ణువును స్థుతిస్తుంది అప్పుడు విష్ణువును స్థుతించిగా ఉంది కాబట్టి విష్ణు జ్వరము క్షమించి వదిలేస్తుంది ఇది విష్ణు పురాణం శివపురాణంలోకి రండి ఎగ్జాక్లీ ది అపోజిట్ ఎగ్జాక్లీ ది అపోజిట్ కాబట్టి జ్వరాలు అలా తగ్గవు జ్వరాలు తగ్గే పద్ధతి ఈ ఈ ఈ కథ పెట్టుకుంటే తగ్గుతాయా ఆ కథ పెట్టుకుంటే తగ్గుతాయా అలా తగ్గవు జ్వరాలు అదేదో ఒక కాలంలో అప్పుడు ఉండేటువంటి థింకింగ్ ని బట్టి ఏదో నడిచింది తప్ప ఈ కథ కరెక్టా ఆ కథ కరెక్టా అని మనమేమో ఇప్పుడు అలాగంటే వాటి వెనకాల పరుగులు తీస్తే ఈ డెదర్క్ వర్క్ ఏమో ఎందుకు చెప్పాను ఈ కథ కాబట్టి మీరు వీళ్ళు దార్శనికులు ఏదో ఒక ఒక తర్కాన్ని పట్టుకుని వీళ్ళు వేళ వెలాడి వాళ్ళు అదే తప్పంటుంటే ఇప్పుడు వాళ్ళు దార్శనికత్వం ఏమీ లేదు వీళ్ళు కథలు పట్టుకుని వీళ్ళు వెళ్ళాడతారు ఏ కథ నీకు ఈ సెట్ ఆఫ్ స్టోరీస్ పట్టుకుంటావా ఆ సెట్ ఆఫ్ స్టోరీస్ పట్టుకుంటావా ఇంకో సెట్ ఆఫ్ స్టోరీస్ పట్టుకుంటావా ఎవరి కథలు వాడివి శాక్తేయుడు ఉంటాడు శక్తిని ఉపాసన చేసిన వాడి సెట్ ఆఫ్ స్టోరీస్ వాడివి అయ్యప్ప భక్తుడు ఉంటాడు వాడి స్టోరీస్ వాడివి ఓ మహారాజు ఉన్నాడో ఆయన భార్య వాళ్ళకో వాడి స్టోరీస్ ఉంటాయి ఏ స్టోరీ పట్టుకోవాలి ఇప్పుడు కాబట్టి It is, ideas are not going to help anybody. This person knows this person is Balisha, Abhiwaki. That is an important thing. That means, Panditaha, Peedru, Bhava, Jnanamugala is all about. The definition of Pandit is Abalisha. In the previous one, they don't have the name of Balisha, but the opposite Pandit is Abalisha. ఆయనకి పరమార్థతత్వాన్ని తెలుసుకుని ఉంటాడు అంటే ఏమిటి ఆ సత్యం గురించి పిచ్చి పిచ్చి ఆలోచనలు కల్పనలు చేసుకోకుండా అసలు ముందు ఏ కల్పన చేయకుండా ఏ కల్పనలు లేకుండగా ఆకాశం వల్లే నిర్మలంగా ఉండి సత్యాన్ని సత్యం తన స్వరూపాన్ని తానే చూపిస్తుంది మీరు కల్పనలు చేయకుండా ఉంటే అది తన స్వరూపాన్ని తాను ఆవిష్కరిస్తుంది మీరు కల్పనలు చేయడం మొదలు ఇంకా స్వరూపం తప్పుబడిపోతుంది ఆ విధంగా అబాలుషుడుగా ఉంటో సత్యావిష్కారము కలిగిన పండితుడు ఎలా ఉంటాడు ఆ పరమార్థ తత్వము ఎట్టిది దేనిని తెలిసిన పండితుడు అనబడతాడు అది ఎట్టిది దాన్ని ఇక్కడ చెప్తున్నారు అని అవతారిక కో సో కోట్యశ్చత్రహ ఏతాహ ఈ నాలుగు కోట్లు ఉన్నాయి అస్టి కోటి అంటే ఒక ఒక పొజిషన్ ఒక థీసియస్ అస్థి అని ఒకడు నాస్తి అని ఇంకొకడు అస్థి నాస్తి అని ఒకడు నాస్తి చెప్పిన దానికి వాడు అపోజిట్ అది కోటి అంటే ఇటు ఇటు మూల వీడుంటే అటు మూల వాడుంటాయి అడ్డబొట్టు నిలవుబొట్టు లాగా అడ్డవని వీడంటే నిలువని వాడుంటాయి కూర్చొని వీడంటే నిలబడని వాడుంటాయి తలకిందులు ప్రతిదీ ఆపోజిట్ దాని కోతులు అంటారు ఇటువంటి నాలుగు కోటులు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు నాలుగు పొజిషన్స్ ఐడియాస్ అదే గ్రహములు వాటిని పట్టుకుంటారండి యాసాం గ్రహై దాన్ని ఎవడైనా పట్టుకున్నాడు అనుకోండి వాటిని పట్టుకోవడం చేత యాసాం గ్రహై వేటిని పట్టుకొని సదా ఆవృత ఆ ఆత్మతత్వము ఆ పరమార్థము నిత్యముగా కప్పివేయబడుతుంది మీరేదో ఒకదాన్ని పట్టుకుంటే ఇంకా పరమార్థతత్వము కప్పివేయబడుతుంది మీ కప్పివేయబడుతుందండి సో ఇప్పుడు ప్రతిదానికి ఊహాపోహలు కల్పనలు చేయకూడదు ఉన్నదాని మనకి ఎంత తెలిసిందో అంత అంతా తెలియకపోవచ్చు ఏ ఏ అంశంలో తెలిసిందో ఆ అంశంలో స్వీకరించి వుదిలిపెట్టేయాలి తర్వాత దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఒక కల్పన ఉందనుకోండి ఒక ఊహ కల్పన అంటే ఊహ కల్పన అంటే అంద్రియల్ అర్థంలో తెలుగులో వాడతారు కానీ సంస్కృతంలో మీరు సంకల్పం చేస్తారు కనుక ఒక ఐడియా ఒక భావం అది కొన్ని సందర్భాల్లో చాలా ఉదాత్తమైన కల్పన వచ్చు చాలా గొప్ప కల్పన వచ్చు లేదా ఆ కల్పన చెప్పింది వినగానే లేకపోతే చదివినప్పుడు కానీ తెలిసింది తెలుసుకోగానే చాలా విడ్డూరం అనిపిస్తుంది మనస్సుకి అబ్బాయి ఇదేదో చాలా చిత్రంగా ఉండే కల్పన మనం బుద్ధికి రావట్లేదురా ఈ కల్పన అని అనిపించవచ్చు లేదా చాలా బాగుంది ఈ కల్పన చాలా సూక్ష్మంగా వచ్చింది ఈ కల్పన అని కూడా అనిపించవచ్చు ఎంత అద్భుతంగా ఎంత ఉదాత్తంగా ఉన్నా కూడా కల్పన ఎందు సత్యము ఉండదు ఈ నాలుగు కోటులు ఏవైతే ఉన్నాయో చాలా ఉదాత్తమైనటువంటి ఫిలాసఫీస్ అవి వాటి చుట్టూ ఇప్పుడు నాస్తి నాస్తి అనే శూన్యవారి యొక్క ఫిలాసఫీ చాలా ఉదాత్తంగా దాన్ని నిర్మాణం చేస్తాడు అస్థి నాస్తి అనే క్షణిక విజ్ఞాన కూడా చాలా లోతుగా దానిని నిర్మాణం చేస్తాడు కాబట్టి అవి ఎంత ఉదాత్తమైనా కూడా కల్పన వాస్తవికత ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే వీడేం చెప్పాడు వాడేం చెప్పాడు వాళ్ళు ఎలా ఊహ చేశారు వీళ్ళు ఎలా ఊహ చేశారు అని అది కాకుండా ఈ కథ ఆ కథ కథల వెంట పరుగులు తీయకుండగా అక్కడ ఇలా జరిగిందట ఇక్కడ ఇలా అదిగో పులి అంటే ఇదిగో తోకా ఇటువంటి సమాచారాల వెంట న్యూస్ వెంట మీరు పరుగులు తీయకుండగా వాటి ఉన్నదాని మీరు తెలుసుకున్న వాళ్ళు ఆ ఉన్నదాని తెలుసుకుంటూ ఉండటం సరిపడుతుంది ఈశ్వరుని ఆరాధించడానికి కూడా ఇంతమాత్రం సరిపడుతుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు ఒక అద్భుతమైన తేజస్సు ఎదురకుండా నిలబడి ఈ అద్భుతమైన తేజస్సే ఈశ్వరుడు ఇంకా వేరే ఈశ్వరుడు మీకెందుకు అక్కడ నిలపడి నమస్కారం చేసి ప్రార్థన అవే సరిపడింది దిస్ ఈజ్ హౌ వేదిక రిషి చే ఆ సూర్యుడు ఉంటాడు ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి ఆయన కిరీటం పెట్టుకుంటాడు ఆయనకి ఇద్దరు పెళ్ళాలు ఉంటారు ఇంక ఇలా మొదలుపెడితే దర్ ఇస్ నో ఎండ్ టు ఇట్ కాబట్టి ఇటువంటి కల్పనతోటి ప్రాధాన్యం కాదు ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఉన్నదాని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏది ఉన్నదో దానిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మీరు భగవద్గీత చదువుతారు అక్కడ మీకు ఏదైనా కల్పనలు ఊహలు కనపడతాయి అసలు కనపడవు ఉన్నదాని వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేస్తాను మీ స్వరూపం ఏమిటో అంటే రసోహమప్సు మీరు త్రాగి నీటిలో ఉండే ఆ రసనము అది అదహార్తీర్చే శక్తి అది నా స్వరూపమేంటి ఏది చెప్పినా అది వెంటనే మీరు అనుభవంలో సరిచూసినీట్లో ఉంటుంది సో ఆ విధంగా తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ ఈ థీసిస్ని వెంట ఆ పరుగులు తీయటం అన్నది సరికాదు కోట్యహా ప్రవాదుక శాస్త్ర నిర్ణయాంతా ఏతా కుక్త ప్రవాదుకులు ప్రవాదుకులు అంటే ఆర్గ్యుమెంటేటర్స్ ఆర్గ్యూ బాగా చేస్తారు అర్గ్యులు ఆర్గ్యూయింగ్ బాగా ఆర్గ్యూ చేస్తారు పెద్ద దెబ్బ కడతారు ఆర్గ్యూ చేయటంలో డిటల్ అయి ఉంటారు సో ఈ ప్రవాదుకులు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ తోటి ఇదిగో ఇది శాస్త్రము ఇదే నిశ్చయము ఇదే ఫైనల్ వర్డ్ అని చెప్పి మీ ముందు పెడతారు అవి నాలుగు కేటగిరీల కింద మనం అనుకోవటం జరిగింది అస్థి నాస్తి ఆద్యా అస్థి నాస్తి అని మొదలుపెట్టి నాలుగు వచ్చాయి ఆ విధంగా అస్థిన ఇత్యాద చతస్రహ ఇవి నాలుగు ఆర్గ్యుమెంట్స్ ఈ నాలుగు ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి శ్యాసాం కోటీ గ్రహై గ్రహణై ఈ నాలుగు ఆర్గ్యుమెంట్స్ని కనుక మీరు పట్టుకున్నట్లయితే ఆ గ్రహములే గ్రహము అన్నా గ్రహణము అన్నా ఒకటే గ్రహ ఏవ గ్రహణం గ్రహ గ్రహణం ఇప్పుడు మీరు గ్రహణం అన్నప్పుడు కూడా రాహుగ్రహం పట్టుకుంది పట్టుకుందంటారు కదా పట్టు విడుపు అంటారు కదా ఎందుకంటే అలా అంటారు గ్రహణ శబ్దానికి అర్థం అది ఆ గ్రహణ ఆ రాహుగ్రహము ఆ సూర్యుడిని పట్టుకుంది సో పట్టుకుని విడిచిపెట్టేసింది అని సో ఉన్నది ఊహించేది దానికి గ్రహణమే దృష్టాంతం ఇంకా వేరే దృష్టాంతం గ్రహమే గ్రహణమే దృష్టాంతం మీకు భూమి సూర్యుడు చంద్రుడు ఉంటే పైన చంద్రుడు ఉంటే గ్రహణాలు ఉండకూడదు గ్రహణం అంటే ఎలా వస్తుంది సూర్యగ్రహణం ఎలా వస్తుంది సూర్యగ్రహణమే కల్లా చంద్రగ్రహణం కూడా సో సూర్యగ్రహణం ఎలా వస్తుంది సూర్యుడికి భూమికి చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం వస్తుంది మీరు చంద్రుడిని తీసుకెళ్లి సూర్యుడిని ఎత్తిమే పెట్టి ఒక వెర్టికల్ మోడల్ ఒకటి పెట్టుకునే వెర్టికల్ ముందు అసలు వెర్టికల్ ఆరి జాంటలు భూమి భూమి బలమరు హారని ఇక్కడి నుంచి వెర్తికలం ముందు సూర్యుడు పైకి వెళ్తూ ఉండడం సూర్యుడు వస్తాడు చంద్రుడు వస్తాడు అని ఇలా మొదలు పెడితే అది గ్రహణాలకి లేకుండా ఎనీవే సో ఈ విధంగా చూడండి ఇప్పుడు ఆత్మతత్వము ఆ పరమాత్మతత్వం ఏదైతే కలదో అది అది మనస్సు తెలియబడేది కాదు మనస్సులో మనస్సు చేత తెలియబడేది ద నోన్ దృశ్యము మనస్సు చేత తెలియబడేది ఆ కేటగిరీలోకి ఆ పరమార్థ తత్వాన్ని మీరు ఫిట్ చేయలేరు ఎందుకంటే వీడికి పరమార్థతత్వం తెలుసా తెలియదు మనస్సు యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది ఇట్ మూవ్స్ ఫ్రమ్ ది నోన్ టు ది నోన్ ఒక నోన్ నుంచి ఇంకో నోన్కి మూవ్ అవుతూ ఉంది ఒకవేళ మనస్సుకి కనుక పరమార్థతత్వము తెలిసింది అంటే అది అన్నోన్ కానే కాదు అది నోనైపోతుంది కాబట్టి పరమార్థతత్వాన్ని మనస్సుతోటి అంచనా వేసి మీరు ఫార్ములేట్ చేయటం విత్ ది మైండ్ దాన్ని ఫార్ములేట్ చేయటం అన్నది అది ఎన్నడూ సంభవం కాదు అది బుద్ధికి అతీతమైనది అని మీరు ఎప్పుడైతే అన్నారో మీరు బుద్ధితో ఊహించేది అది ఎన్నటికీ కాదాలదు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి దేవుడే ఉన్నాడనుకోండి దేవుడు బుద్ధికి తెలిసినవాడా తెలియనివాడా అంటే తెలియనివాడు బుద్ధికి తెలియనివాడు కదా శ్యామతం దశ్యమతం మతం యస్య నా ఎవడైతే తెలుసునంటాడో వాడికి తెలియనిలేదు ఈశ్వరుడు అవిదితుడు తెలియ తెలియనివాడు బుద్ధి చేత గ్రహింపబడనివాడు అటువంటి ఈశ్వరుణ్ణి మీరు ఆ విధంగా తెలుసుకోవటం మానేసి మీరేం చేస్తారు ఈశ్వరుడు నాకు తెలియను అని ఈ అన్నోన్ ఈశ్వరుణ్ణి నోన్ కేటగిరీలోకి మీరు ఎప్పుడైతే చేర్చేశారో అప్పుడు అది ఇంకా అన్నోన్ అనేటువంటి ఆ లక్షణాన్ని కోల్పోతుంది అది నోన్లో పడిపోతుంది అంటే మీ మనస్సు చేత గ్రహింపబడే అనేకానేక అల్ప విషయాల్లో ఇదొకటి కింద అయిపోతుంది కాబట్టి ఒక ఆ పరమార్థతత్వాన్ని బుద్ధితో సంకల్పంతో పట్టుకోయే ప్రయత్నమే సరికాదు అప్రాప్త్య మనస సహా ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు ఎందుకంటే సంకల్పం అనేది ఒక థాట్ నుంచి ఇంకో థాట్కు మేము మూవ్ అయిపో ఇప్పుడు దేవుడు దేవుడు ఒక ఆయన అంటాడు అంటే వీడు ఆల్రెడీ థాట్ తోటి దేవుణ్ణి ఫిక్స్ చేశాడు కదా ఒక పెద్దది మనిషి అని ఫిక్స్ చేశాడు కదా ఒకసారి దేవుడు ఒక పెద్ద మనిషికి మీరు అన్న వెంటనే ఆయనకి పెళ్ళయి ఉంటుంది అని ఇంకో థాట్ వస్తుంది ఇంకా నవ్వు థాట్ స్టార్ట్స్ మూవీ థాట్ ఒక మూవ్ ఒక పాయింట్ ఫిక్స్ చేస్తే సో హీ మస్ట్ బి మ్యారీ ఎంటే ఆ రోజుల్లో రాజులు మహారాజులు ఎక్కువ మంది స్త్రీలను వివాహం ఆడడం అదొక సోషల్ స్టేటస్ కింద ఉండేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ గ్రేట్ థింగ్ దొర అంటే హీ విల్ మ్యారీ టూ త్రీ ఫోర్ లేడీస్ ఎందుకు చేతగాని వాడు ఒక్క భార్యతోటి కాలక్షేపం చేస్తూ ఉంటాడు సో దిస్ వాజ్ ది సోషల్ సిచ్యువేషన్ అప్పుడేమంటాడు దేవుడు ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు మరో వివాహం అని దేవుడికేమో నెంబర్ పెంచుతాడు దట్ దట్ ఓన్లీ షోస్ వాట్ ఇట్ ఓన్లీ షోస్ దట్ ది మైండ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ నోన్ టు ది అదర్ నోన్ టు ది అదర్ నోన్ అనే దట్ ఈజ్ ఆల్ ఇట్ షోస్ కాబట్టి అదొండో ఇలాంటి పాఠాన్ని మీకు చెప్తున్నా అని నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఇది నా ప్రారంభం ఇలాంటి పాఠం కదా ఎందుకంటే అందరూ కళ్యాణాలో చేసుకుని ప్రసాదాలు తీర్థాలు తీసుకుని దక్షిణలో వెళ్ళి నేను వచ్చి ఇది విన్నవాడు ఇంకా మళ్ళీ నా జోలికి రాడు నా జోలికి రాడంటే అర్థం ఏంటి నేను చెప్పి ఉపన్యాసానికి కానీ పాఠానికి కానీ రాడు నాకు భిక్ష ఇవ్వడు నా పుస్తకం చదవడు నన్ను ఎప్పుడూ ఇంటికి భిక్షకు పిలవడు నాతో ఏమీ సంబంధం పెట్టుకోడు నేను అనుభవపూర్వకంగా నేను కాబట్టి తర్వాత బుద్ధి సంకల్పం అనేది ఎప్పుడూ కాలము యొక్క గతిలో అంతర్గతంగా ఉండి పనిచేస్తూ ఉంటుంది మీరు బుద్ధితోటి సంకల్పించారు అంటే కాల పరిచ్ఛిన్నుడు అయిపోతాడు ఆ దేవుడు సో దేశ పరిచ్ఛిన్నుడు కాల పరిచ్ఛిన్నుడు అయిపోతాడు కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి ఆ తెలుసుకునేటువంటి విధానం అది కాదు ఈశ్వరుని ఎలా తెలుసుకోగలుగుతారంటే మనస్సు నిశ్చలంగా ఉండాలి ఏ రకమైన కామనా పెట్టకూడదు ఎందుకంటే మీరు కామనా అంటే ఇట్ ఈస్ ది నోన్ యూఆర్ ఆల్రెడీ మూవింగ్ ఇన్ ది డొమైన్ ఆఫ్ ది నోన్ ఆ నోన్ తోటి మొదలుపెట్టి దేవుణ్ణి పట్టుకుంటాను అంటే ఇట్ డజంట్ వర్క్ కాబట్టి ఏ కామనలు ఏ ఆకాంక్షలు ఏ భయములు లేకుండగా మనస్సు నిశ్చలంగా ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ నిశ్చల మనస్సు నిశ్చలమైన స్థితిలో మీకు సత్యద్ రూపంగా ఆ పరమార్థతత్వం అనుభవానికి వస్తుంది ఆ విధంగా ఆత్మతత్వాన్ని మానవుడు తెలుసుకోగలుగుతాడు కానీ ఒక నోన్ను నుంచి ఒక ఒక కల్పన నుండి మరో కల్పనకి దాని నుండి ఇంకో కల్పనకి అలాగ మూవ్ చేస్తూ యు ద నో ది ట్రూత్ లైక్ దాట్ ద నాట్ ది వే టు నో ది ట్రూత్ ఈ కొన్ని శ్లోకాలు రాబోతున్నాయి ఐ హ్యాట్ ఐ గట్ అ ఫీలింగ్ but uh, these verses will lay thread bare yerakamaina mohamathram lekapundaga manushulya yokka vishwasalu vikini kuda aangal cheyikapovachu naagalla nispastaru so you may be mentally prepared for all that tarvata meeru eppudaithe aa atma swaroopam adi buddhi cheta grahimpapadedi kaadu it is the unknown and it is the unknowable బుద్ధికి అతీతంగా మనం పోయినప్పుడు మాత్రమే దాన్ని మనం మనం ఆత్మరూపంగా తెలుసుకుని దాన్ని ఎందుకు నిలిచి ఉండగలము అని మీరు ఆ విధంగా దాన్ని అప్రోచ్ అవుతారు అప్పుడు మాత్రమే మీకు యథార్థమైన శాంతి ఆనందము లభిస్తాయి అప్పుడు మాత్రమే మీకు యథార్థమైన ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది దట్ ఈస్ ది వే ఈశ్వరుని అనుగ్రహము ఈశ్వరుని ఆశీస్సులు కావాలి అంటే ఈశ్వరుని ఆశీస్సులు కావాలి అంటే ఏమిటి ఆశీస్సులు ఇప్పుడు మహాత్ముడి దేవునికి వెళ్తారు దండం పెడతారు ఆయన ఆశీస్సు మనకు కావాలి ఏమిటి కావాలి మీకు ఆశీస్సు అంటే వాట్ ఈజ్ ఇడ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ వట్ ఈజ్ ఇడ్ ధర్ట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఆయన జ్ఞానాన్ని మనకు అందివ్వాలని కోరుకుంటున్నారా లేకపోతే మన కోరికలోవి తీరడానికి ఆయన ఆశీస్సు చే అందజేస్తే మన కోరిక ఏమిటి వాట్ ఈస్ ఇడ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ కాబట్టి ఈశ్వరుని యొక్క యథార్థమైన ఆశీర్వచనం కావాలి అంటే మీకు బుద్ధి దాని యొక్క కల్పనలకు అతీతంగా ఆత్మనిష్ఠులై ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది ఆ విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది అంచేతన ఇక్కడ గ్రహై అన్నదానికి శంకరులు ఆయన రాసినటువంటి వివరణ చూడండి గ్రహై అన్నదానికి గ్రహణై అర్థం చెప్పారు చెప్పి ఉపలబ్ధి నిశ్చయై ఉపలబ్ధి నిశ్చయే అంటే ప్రత్యక్ష భ్రాంత్యాత్మక నిశ్చయ మాకు తెలిసిపోయింది ఏముండి మేము తెలిసేసుకున్నాము అనేటువంటి ఒక భ్రాంతిలో ఉంటారు ఆ భ్రాంతిని గట్టిగా పట్టుకుంటే అదే నిశ్చయంగా పెట్టుకుంటారు అదే నిశ్చయం అని అనుకుంటారు సదా సర్వదా ఆమృత ఆచ్ఛాదిత ఈశ్వరతత్వము ఆ విధంగా గ్రహాలు పెట్టుకుంటే ఆ ఈశ్వరతత్వము కప్పివేయబడుతుంది చూడండి మీరు ఈశ్వరుణ్ణి తెలియాలి అని అనుకున్నారు చూడండి ఈశ్వరుణ్ణి తెలియాలి అనే ఆకాంక్ష మీ ఎందుకు ఉదయించింది అంటే ఆ ఆకాంక్షకి మూలంలో ఏ తెలివిగలదో అది ఈశ్వరుడని మీరు తెలియాలి ఎందుకంటే ఆకాంక్ష అనేది ఇట్స్ ఎ మూమెంట్ ఆ మూమెంట్కి మనస్సు అని పేరు ఆ మూమెంట్ ఎక్కడ ఉంచి వస్తుంది ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి నాకు ఈశ్వరస్వరూపాన్ని తెలియాలి ఆ మూమెంట్ వస్తుంది కదా ఆ మూమెంట్ మీరు పరిశీలించాలి సో ఈశ్వరుణ్ణి తెలియాలనే ఆకాంక్ష ఈ స్పందన ఇది ఎక్కడ నుంచి వస్తుంది అది మీరు పట్టుకోవాలి అయామ్ ఎక్కడి నుంచి వస్తుందో పట్టుకో అనేవారు రమణ మహర్షి సో ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలనే ఆకాంక్ష ఎక్కడి నుంచి వస్తుందో మీరు పరిశీలించండి అప్పుడు మీకు ఈశ్వరుని యొక్క యథార్థ తత్వం తెలియబడుతుంది ఆ విధంగా మీరు ఆత్మ బుద్ధికి అతీతంగా వెళ్ళి ఈశ్వరుని యొక్క యథార్థత్వాన్ని తెలుసుకోగలుగుతారు తర్వాత అదొకటి రెండవది మన ముందు జగత్తు మీరు ఈశ్వరుణ్ణి ఈ మన కంటి ముందు కనబడే జగత్తుకు అతీతంగా ఇంకొకటి కల్పించి ఇది ఒక లోకం ఉన్నది ఈ లోకానికి అతీతంగా మరో లోకాన్ని అక్కడ పెట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి నుంచి వచ్చింది అబ్బాబ్బాయ్ మా బుద్ధిని రాలేదు పుస్తకం నుంచి వచ్చిందని మీరు అనొచ్చు ఆ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది ఒక మానవుని బుద్ధి నుంచి వచ్చింది కాబట్టి ఒక మానవుని బుద్ధి నుంచి వచ్చినటువంటి కల్పనయే కదా అది కాబట్టి అక్కడ దేవుడు ఉన్నాడు అని మీరు కల్పనతోటి మీరు ఆరంభం చేస్తే మీకు ఈశ్వరుని యొక్క అనుభవం ఎలా లభిస్తుంది లభించండి మీరేం చేయాలంటే మీ ముందు జగత్తు కలదు ఇది అనుభవానికి వస్తుంది ఇది ఉన్నదా లే ఉన్నది కాదు కానీ అనుభవానికి వస్తుందిగా అనుభవానికి వస్తోంది కదా ఈ అనుభవానికి వచ్చే జగత్తుని మీరు పరిశీలించండి ఇది నామరూపాలు యథార్థముదా అని అలాగే మీరు విచారం ఆ విచారం మిమ్మల్ని ఆత్మస్వరూపంలోకి తీసుకుంటుంది దట్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు మూవ్ అంటే ఉన్నదాని పట్టుకుని మీరు ముందుకు వెళ్ళాలి సో దాని చుట్టూ మీరు కల్ప మీరు ఆ ఫస్ట్ స్టెప్పే కల్పనతోటి ప్రారంభిస్తే యూ విల్ నాట్ రీచ్ ఎనీవే సో ఫస్ట్ స్టెప్పే కల్పనతో మొదలుపెట్టకూడదు ఇప్పుడు ఎవడో అక్కడ ఎవడో నిలబడి ఉన్నాడు దారిలో చీకట్లో వస్తుంటే ఎవడో నిలబడి ఉన్నాడు హరే నిన్న దెబ్బలైంది కదా వాళ్ళు పంపించుంటారా లేని మమ్మల్ని కొట్టడానికి వచ్చిన రౌడీరా మీరు ముందే కల్పించి కూర్చోబెడితే యూ కె రీచ్ ఎనీవే అంత కల్పన చేసేయకూడదు ఏం చేయాలి అది అక్కడ ఏదో కనపడుతోంది అది ఏమిటో జాగ్రత్తగా పరిచయం చూడేవి కది అని అన్నారు అని అక్కడ ఉన్నదాన్ని చూసి ప్రయత్నం చేయాలి కల్పననే దగ్గరికి రానివ్వకుండా అప్పుడు ఏమవుతుందంటే అది ఒకవేళ నిజంగా మన వచ్చిన రౌడీ అయితే ఆ విషయం తెలుస్తుంది లేదా అది కేవలము ఒక పోస్ట్ అయిందనుకోండి ఒక దుంగల్లా ఉంది ఆ విషయం తెలుస్తుంది ఒకటి ఉన్నదాన్ని చూసి ప్రయత్నం చేయాలి తప్ప దాని చుట్టూ కల్పనలు అల్లుకుంటూ పోవడానికి ప్రయత్నం చేయరాదు